ం శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామీజీ వారి చేంపబడిన శ్రీ విచారసాగరము అనేటువంటి గ్రంథంలో మంగళాచరణమున్నందు మూడవ దోహపర్యంతం తెలుసుకున్నాం ఎత్ కల్పితం నైవ తో అధిష్టానాత్ అతిచ్యతే ఏది దేనియందు కల్పితముంటుందో ఆ కల్పిత వస్తువు అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు అనేటువంటి నియమానుసారంగా ఈశ్వరాదీనా మయ్యఖండచిదాత్మన్యస్తత్వ మత్స్వరూపానుసంధానా తేషాం దేవతాంతరాణి మంగళాచరణం సిద్ధ్య కాప్యనుపపత్తి ప్రత్యగ భిన్న అఖండమైనటువంటి సిద్ధ్రూపమైనటువంటి ఏ అధిష్టానమైనటువంటి బ్రహ్మ చైతన్యం ఉన్నదో దానియందు ఈశ్వరుడు గాని విష్ణు శివుడు దేవి రుద్ర మొదలైనటువంటి ఏవైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అధ్యస్థములు కల్పితములు ఉన్నారో ఆ అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ చైతన్యమే నా స్వరూపము అందువల్ల వీరందరూ కూడా ప్రత్యేక అభిన్న పరమాత్మ స్వరూపమైనటువంటి నాయందు కల్పితమున్నందువలన ఆ కల్పితమైనటువంటి దేవతాదులందరూ కూడా నా యొక్క స్వరూపమే నాకంటే భిన్నులు కారు అందువల్ల నా యొక్క సుస్వరూపానుసంధానాత్మకమైనటువంటి మంగళాచరణం చేయుట తోడే వారందరి యొక్క మంగళము సిద్ధిస్తుంది కావున నా యొక్క మంగళం చేస్తున్నాను అని ఇంతక తెలుసుకున్నాము ఇప్పుడు నాలుగవ దోహకు అవతారిక శంక చూడండి ఈశ్వరుతో శుద్ధ బ్రహ్మమే అధ్యస్థే ఇంతకు పూర్వం మీరు ఏమన్నారు ఈశ్వరుడు కూడా నాయందు అధ్యస్థము ఆ అధ్యస్థ వస్తువు నాకంటే భిన్నంగా ఉండదు ఎందుకు ఏది కల్పితం తస్మాత్ నా విద్యతే అనేటువంటి నియమానుసారంగా ఆ ఈశ్వరుడు నాకంటే భిన్నుడు కాదు కాబట్టి నా యొక్క తత్వానుసంధానాత్మకమైనటువంటి మంగళం చేత ఈశ్వరుని యొక్క మంగళం సిద్ధిస్తుంది అని ఏదైతే చెప్పారో అది యుక్తము కాదు అని శంకాకారుడు ప్రశ్న చేస్తున్నాడు ఏమనంటే ఈశ్వరుతో శుద్ధ బ్రహ్మమే అధ్యస్థహే ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం నందు అధ్యస్థం స్వరూపు ప్రత్యేగాత్మ నహి నీ యొక్క స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ ఎందు అధ్యస్తము కాదు కాకపోతే నిర్గుణ బ్రహ్మక మంగళకరణ చెయ్యే అందుకని శుద్ధ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము ఏదైతే ఉందో దాని యొక్క మంగళాచరణం చేసినట్లయితే ఈశ్వరుని మంగళం చేసినట్లే అవుతుంది సకల దేవతల యొక్క మంగళం కూడా చేసినట్లే అవుతుంది కానీ నీ యొక్క తత్వానుసంధానాత్మకమైనటువంటి మంగళాచరణం చేసినట్లయితే వారందరికీ కూడా మంగళాచరణం చేసినట్లు కాదు టిష్కే మంగల్సే సర్వకే మంగళకి సిద్ధి అవేది ఆ శుద్ధ బ్రహ్మం యొక్క నిర్గుణ బ్రహ్మం యొక్క మంగళాచరణం చేసినట్లయితే అందరి యొక్క మంగళం సిద్ధిస్తుంది తుమారే మంగళరీణి నీ యొక్క మంగళాచరణం చేసినట్లయితే వారి యొక్క మంగళం సిద్ధించదు అని ఈ విధంగా శంఖప్రాప్తమైనప్పుడు యాకే సమాధానక దోహ यह शंख को सूप्लो क्रंथकर्ता नगव दोह प्रवृत्तम सेना चवंजि यह प्रकार రజ్జు రూప అధిష్టానం యొక్క అజ్ఞానం చేత కల్పితమైనటువంటి సర్పం యొక్క ప్రతీతి అవుతుంది ఎప్పుడైతే అధిష్టాన రూప రజ్జు యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుందో అధిష్టాన జ్ఞానం కలుగుతుందో అప్పుడు భ్రాంతి రూప సర్పము నివృత్తం అవుతుంది అదేవిధంగా సంపూర్ణ జగత్తుకు అధిష్టానము ప్రత్యేక భిన్న పరమాత్మ ఆ పరమాత్మ యొక్క అజ్ఞానం చేత జగద్ూప భ్రాంతి ప్రతీతమవుతున్నది ఎప్పుడైతే గురుశాస్త్రాలను ఆశ్రయించి ప్రత్యేక భిన్న పరమాత్మ రూప అధిష్టానం యొక్క జ్ఞానమును పొందుతాడో అప్పుడు ఈ జగద్భ్రాంతి నివృత్తమవుతుంది ఆ అధిష్టానమైనటువంటి బ్రహ్మము నాకంటే భిన్నము కాదు మరేమనగా నేనే ఆ బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం అస్మి అందువల్ల అధిష్టానమైనటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అది నాకంటే భిన్నము కాదు అందువల్ల శుద్ధ బ్రహ్మము యొక్క మంగళాచరణము కూడా నా యొక్క తత్వానుస్మరణాత్మకమైనటువంటి మంగళాచరణం చూడనే సిద్ధిస్తుంది ఎందుకు ఆ శుద్ధ బ్రహ్మము నేనే సర్వాధిష్టానము నేనే ఉన్నాను యథా అధిష్టాన భూత రజ్జువాది అజ్ఞానాత్ సర్పాది భ్రమ తద్ అధిష్టాన యాథాత్మ జ్ఞానేనా తన్ నివృత్తి చ రజ్జురూప అధిష్టానం యొక్క అజ్ఞానం చేత సర్పాదులు ఏ విధంగా భ్రమ చేత కనపడతాయో ఆ సర్పాదులకు అధిష్టానమైనటువంటి రజ్జు యొక్క యాతాత్మ జ్ఞానం చేత ఆ సర్పాదుల యొక్క భ్రమ నివృత్తమవుతుంది త సకల జగత్ అధిష్టాన ప్రత్య ఏకరస బ్రహ్మ అజ్ఞానాత్ జగత్ ప్రతీయతే సకల జగత్తుకు అధిష్టానమైనటువంటి ప్రత్యేగాత్మ చేత అభిన్నమైనటువంటి ఏకరసమైనటువంటి బ్రహ్మం యొక్క అజ్ఞానం చేత జగత్తు భ్రాంతి ప్రతీతి అవుతుంది తదరోక్షేణ ఆ ప్రత్యేక భిన్న యొక్క అపరోక్ష జ్ఞానం చేత నిశ్శేషం నివర్త చ నిశ్శేష జగత్తంతా కూడా నివృత్తమవుతుంది తచ్చ అధిష్టానం బ్రహ్మ ప్రత్యేగాత్మ అహమేవా ఆ జగద్ అధిష్టానమైనటువంటి ఏ బ్రహ్మ చైతన్యం ఉన్నదో అది నేనే ఉన్నాను కాబట్టి నా యొక్క మంగళం చేసినట్లయితే శుద్ధ బ్రహ్మం యొక్క మంగళం కూడా చేసినట్లవుతుంది అని ఈ విధంగా సమాధానము చెప్పాడు జేసే జేవరీకు జానే వినా సర్ప ప్రతీతి ఒవ్యహే రజ్జు యొక్క జ్ఞానం లేనప్పుడు సర్పభ్రాంతి ఎట్లు కలుగుతున్నదో తైసే జిస్ బ్రహ్మకు జానే వినా ఏ జగత్ ప్రతీతి హోవెహే అదేవిధంగా జగదాధిష్టానమైనటువంటి బ్రహ్మం యొక్క అజ్ఞానం చేత జగద్భ్రాంతి కలుగుతున్నది అవురు జేవరీకే జానేసే జైసే సర్పనాశ ఓవెహే బ్రహ్మకు జాన్ చేసే ఏ జగత్ నివృత్తు అవే ఏ విధంగా భ్రాంతి రూపమైనటువంటి సర్పాదులకు అధిష్టానమైనటువంటి రజ్జు యొక్క యథార్థ జ్ఞానం కలిగిన వెంటనే భ్రాంతి రూప సర్పాదులు ఏ విధంగా నివృత్తమవుతున్నాయో అదేవిధంగా జగదధిష్టానమైనటువంటి ప్రత్యేక భిన్న బ్రహ్మం యొక్క అపరోక్ష జ్ఞానం చేత ఈ జగద్ప భ్రాంతి నివృత్తమవుతుంది ఇక్కడ జైసే సర్ప నాసు హోవే హై అన్నాడు నాశ అనే శబ్దప్రయోగం చేశాడు ఇక్కడ నాశ అనే శబ్దం చేత నాశనము అని అర్థం చేయకుండా బాధ అని అర్థం చేయాలి రజరూప అధిష్టానం యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడు సర్పభ్రాంతి ఏమవుతుంది బాధ అయిపోతుంది నివృత్తమవుతుంది నాశము కాదు నాశమునకు బాధకు వ్యత్యాసం ఉంది నాశనంలో ప్రతియోగి యొక్క అవశేషాలు కనపడతాయి ఏ విధంగా ఒక దండ చేత ఘటమును పగలగొట్టాము అప్పుడు ఆ ఘటం ఏమైంది నాశనం ఆ నాశనానికి ప్రతియోగి ఘటము నాశనం అయిపోయిన తర్వాత ఆ ఘటం యొక్క అవశేషాలు పెంకులు కనపడతాయి కానీ రజురూప అధిష్టాన జ్ఞానం చేత సర్పబ్రాంతి నివృత్తమవుతుంది సర్పము నాశనం కాలేదు మరేమనగా బాధ అయిపోయింది మిత్రత్వ నిశ్చయం అయింది మిత్యత్వ నిశ్చయానికే బాధ అంటారు కావున ఆ బాధ సర్పం యొక్క అవశేషాలు మనకు కనపడవు సర్పం బాధ తర్వాత ఆ సర్పం యొక్క ఏమైనా అవశేషాలు కనపడతాయా బాబా ఏమీ కనపడవు అంటే నాసనానికి బాధకు ఇంత భేదం ఉన్నది నాశనంలో నాశనానికి ప్రతి యొక్క అవశేషాలు కనపడుతూ ఉంటాయి బాధ లోపల ఆ బాధ అయిపోయినటువంటి వస్తువు యొక్క అవశేషాలు కనపడవు అత్యంత నివృత్తమవుతుంది ఇంత తేడా తెలుసుకోవాలి అయితే ఏ విధంగా రజురూప జ్ఞానం చేత సర్పభ్రాంతి నివృత్మవుతుందో అట్లా శుద్ధ చైతన్య రూప జగదాధిష్టానం యొక్క అపరోక్ష జ్ఞానం చేత జగద్పభ్రాంతి నివృత్తమవుతుంది ఆ జగదధిష్టానం ఎవరో కాదు శుద్ధ చైతన్యం చెప్పుకున్నామే ఆ శుద్ధ చైతన్యం నాకంటే భిన్నము కాదు మరేమనగా నేనే అహమేవా నేనే ఆ అధిష్టానమైనటువంటి బ్రహ్మ చైతన్యమును అందువల్ల నా యొక్క చేత శుద్ధ చైతన్య రూప బ్రహ్మం యొక్క మంగళం కూడా అయినట్లే అయితే ఆ శుద్ధ బ్రహ్మమే నేను అని నువ్వు చెప్తున్నావు ఇందులో ప్రమాణం ఏమిటి స్వామీజీ అని అంటే అనేక ప్రమాణాలున్నాయి అయం ఆత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ తదేవత్వం విద్ధి అని ఈ విధంగా అనేకమైనటువంటి ప్రమాణాలున్నాయి మహావాక్యాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి జీవో బ్రహ్మ ఇవ నా పర అని చెప్తున్నాయి కదా మరి ఇప్పుడు ఈ జీవుడు ఎవరు పరబ్రహ్మమే కదా కావున నేనే పరబ్రహ్మను చెప్పడానికి మహావాక్యాలన్నీ కూడా ప్రమాణములుగా ఉన్నాయి మరియు అన్యత్ర అన్యత్ర అనేక ప్రమాణాలు కూడా తెలుసుకోవచ్చు అయం ఆత్మా హి బ్రహ్మ ఇవ నిర్ధారితం శ్రుత్యా బృహదారణ్య సంస్థయా బృహదారణ్య ఉపనిషత్తులో ఏదైతే అహం బ్రహ్మస్మైనటువంటి మహావాక్యం ఉన్నదో దానిచేత ఏం తెలుస్తుంది అహమేవ బ్రహ్మ బ్రహ్మవ అహం నేనే బ్రహ్మను అని బ్రహ్మమునకు నాకు ఐక్యము చెబుతున్నందువలన అయమాత్మ అంటే ఈ ప్రత్యేగాత్మ ఎవరైతే ఉన్నారో అతడు బ్రహ్మైవ అంటే నేనే బ్రహ్మమును అని ఈ విధంగా మనకు ప్రమాణాలు చెప్తున్నాయి ఇంతేకాక బ్రహ్మం యొక్క ఏదైతే సర్వవ్యాపకత్వము మరియు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయ కారణత్వము మరియు అబాధ్యత్వము అనేటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకాత్మయందు కూడా ఉన్నాయి ఎందుకు ప్రత్యేకాత్మయే ఆ పరబ్రహ్మం కాబట్టి ఆ బ్రహ్మం యొక్క లక్షణాలన్నీ ఆత్మ యందు ఉన్నాయి హచ్చాప్నోతి యధా దత్తేషయాసంతావ తస్మాదాత్మే తి గీయతే లింగ పురాణము డెబ్బై డాష్ తొంభై ఆరు బ్రహ్మం ఏ విధంగా వ్యాపక స్వరూపుడు అట్లే ఆప్లు వ్యాపనైనటువంటి ధాతువు చేత కూడా ఆత్మ కూడా వ్యాపకమే ఆప్లు వ్యాపనేటువంటి ధాతువు చేత ఏర్పడింది ఆత్మశబ్దం అట్లే అధభక్షణే మరియు అత సాత్య గమనే అనేటువంటి ధాతువుల చేత ఆత్మశబ్దం నిష్పన్నమవుతుంది ఈ ధాతువుల యొక్క అర్థాన్ని కూడా తీసుకున్నట్లయితే బ్రహ్మలక్షణం అన్వయిస్తుంది ఎందుకు బ్రహ్మం వ్యాపకం కాబట్టి ఆత్మ కూడా వ్యాపకం ఉన్నది యథా దత్తే సంపూర్ణ ప్రపంచాన్ని ధరిస్తుందో అంటే ప్రపంచం యొక్క స్థితి కారణం ఏదైతే ఉన్నదో అది ఆత్మనే మరియు యచాత్తి విషయాన్ని సంపూర్ణ విషయాలను మరియు ప్రళయకాలంలో సంపూర్ణ ప్రపంచాన్ని అంతటినీ కూడా తన ఎందు చేసుకుంటుంది మరి ఎక్కడ విలయమవుతుంది ప్రపంచము నాయందే విలయమవుతుంది మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ లయం జాతి తద్బ్రహ్మద్వయమస్నేహం కైవల్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఉత్పత్తి స్థితి లయ కారణం నేనే ఏ విధంగా జన్మాద్యశ అనంటూ బ్రహ్మసూత్రం చెప్తుంది ఎతో వాయుమాని భూతాన్ని జాయన్ ఏను జాతాన్ని జీవంతే ఎత్పంత విసమిసంతి తద్విజిజ్ఞాసస్వ తద్ అనంటూ తైత్తర ఉపనిషత్తు ఏదైతే బ్రహ్మమునకు సృష్టిస్థితిలయ కారణత్వం చెప్పిందో అది నేనే ఎందుకు నాయందే ఈ జగత్ అంత ఉత్పన్నమై ఉత్పన్నమైనటువంటి జగత్తు నాయందే ఉండి మరియు నాయందే లయమవుతున్నది కాబట్టి నేనే సర్వాధిష్టానమైనటువంటి పరబ్రహ్మ చైతన్యమును మరియు పత్యాశ సంతతోభావ ఎల్లప్పుడూ ఉండేటువంటిది అత సాత్య గమనే అనేటువంటి ధాతువు చేత ఎల్లప్పుడూ అన్ని కాలాల్లో ఉండేటువంటిది శ్రైకాలిక అబాధ్య స్వరూపము అయినటువంటి పరబ్రహ్మ చైతన్యమే నేను అని ఈ విధంగా లింగ పురాణం చెప్పింది మరి తత్వమస్యాది మహావాక్యాలు కూడా నేనే పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నాయి యత్పరం బ్రహ్మ సర్వాత్మ విశ్వశ్యాయతనం మహత్ సూక్ష్మ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్ అని కైవల్యోపనిషత్తు పదహారవ మంత్రం చెప్తుంది ఎత్ పరంబ్రహ్మ సర్వాత్మ విశ్వాస్య ఆయతనం చూడు ఏ పరబ్రహ్మమైతే సంపూర్ణ విశ్వమునకు ఆశ్రయం అధిష్టానమై ఉన్నదో అదే తత్ త్వమేవా త్వం తదేవా అదే నీవై ఉన్నావు నీవే అదై ఉన్నావు కాబట్టి నీవు పరబ్రహ్మ స్వరూపుడవే అని అంటూ కూడా ఆత్మను పరమాత్మ చేత అభిన్నంగా చెప్పైంది ఏకమాద్యంతరహితం చిన్మాత్రమలంతతం ఖాద ప్రతితరాం సూక్ష్మం తద్బ్రహ్మ అస్మి న సంశయ అని అంటూ అన్నపూర్ణోపనిషత్తు ఐదు డ్యాష్ అరవై ఐదు పరబ్రహ్మము ఒకటే ఒకటి ఉంది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ చెప్పిన ప్రకారంగా ఏకం మరియు ఆద్యంతరహితం దానికి ఉత్పత్తి వినాశాలు లేవు మరియు నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి సర్వత్ర వ్యాపించినటువంటి చైతన్య స్వరూపము ఆకాశం ఏ విధంగా సూక్ష్మం ఉంటుందో దానికంటే కూడా సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి తద్బ్రహ్మ అహమస్మి ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అని ఈ విధంగా ఉపనిషత్తులు ఏకకంఠంగా చెప్తూ ఉన్నాయి మరియు ఆత్మానమేవ ప్రియం ఉపాసీత అనంటూ బృహదరణ్యక ఉపనిషత్తు చెప్తుంది ఆత్మా హియ్యాం సభవతి ఎత్సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతర ఇది శ్రుతిభ్య ఈ శృతుల చేత కూడా ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ రెండు భిన్నము కాదు ఇప్పుడు శృతుల్లో అవధారణ చేత ఏవకారం చేత నొక్కి ఒక్కానుంచి ఈ ఆత్మయే పరమాత్మ నీవే పరబ్రహ్మవు అని ఈ విధంగా ఢంకాం రోగించి చెప్తున్నందువలన ఇది అవధారణేన అంశాంశిత్వ వికార వికారిత్వ ఉపాస ఉపాసకత్వాది దిత్వ నిబంధనో భేద సుతరాం ప్రత్యయకర మమ బ్రహ్మణ నాస్తి సిద్ధ్యతి శృతులచేత నాకు బ్రహ్మమునకు అంశ అంశీ భావము కానీ అంటే నేను బ్రహ్మం యొక్క అంశమునని బ్రహ్మము అంశీ అని ఈ విధమైనటువంటి ద్విత్వ నిమిత్తకమైనటువంటి భేదము లేదు మరియు వికార వికారిత్వ బ్రహ్మము జగత్ కారణం కదా మరి ఏది కారణం ఉంటుందో అది వికారాన్ని పొందుతుంది కదా ఆ కారణం వికారాన్ని పొందకుండా కార్యం ఉత్పన్నం కాదు కదా అని శంక ప్రాప్తం అవుతుంది మట్టి వికారాన్ని పొందకుండా కార్యరూపకంగా నిష్పన్నం కాదు అట్లా బ్రహ్మం కారణం అంటే అది వికారాన్ని పొంది కార్యాన్ని ఉత్పన్నం చేస్తుంది అందుకని వికార వికారీభావం ఉంది బ్రహ్మ జగత్తులకు అని అంటే అది సరిపడదు ఎందుకు ఇక్కడ రెండు వస్తువులు లేనేలేవు ద్విత నిబంధన ద్వైత నిమిత్తము చేత ఈ భేదం ఉంటుంది కార్యకరణ భావం కాని రెండో వస్తువే లేదే అలాంటప్పుడు కార్యకరణ భావం ఎలా చెప్తావు వికార వికారీభావం ఎట్లా చెప్తావు చెప్పడానికి రాదు భగవద్గీతలో కూడా చెప్పాడు కదా అవి కార్యోయ ముచ్చతే అని కాబట్టి నిర్వికారమైనటువంటిది పరబ్రహ్మ వస్తువు అందుకని వికార వికారీ భావము లేదు ఇంతేగాక ఉపాస్య ఉపాసక భావం కూడా లేదు బ్రహ్మం ఉపాస్యమని జీవుడు ఉపాసకుడు అనేటువంటి భేదం కూడా అక్కడ లేదు ఎందుకంటే ఈ ఉపాస్య ఉపాసక భావము కూడా కల్పితమే ఉపనిషత్తుల్లో కూడా చెప్పింది ఉపాసన కూడా చెప్పింది కానీ ఎందుకు చెప్పింది ఉపాసన అంటే చిత్త ఏకాగ్రత కోసం ఉపాసన చెప్పింది అది కూడా భేదాన్ని స్వీకరించి చెప్పింది వాస్తవంగా ఒకటే అద్వితీయ పరబ్రహ్మ వస్తువు ఉన్నది రెండు వస్తువులు మరి ఆ ఉపాసన ఎందుకు చెప్పబడింది అని అంటే చిన్మయస్యా అద్వితీయస్ నిష్కలస్య శరీరిణ ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణోరూపకల్పన అని అంటూ రామ పూర్వతాపన్ ఉపనిషత్తు ఒకటి డాష్ ఏడులో చెప్పబడింది చిన్మయము అంటే చిద్రూపం చైతన్యము అద్వితీయము నిష్కలము మరియు అశరీరీణ దానికి శరీరమే లేదు అట్లాంటి పరబ్రహ్మ వస్తువును ఉపాసన కోసము ఉపాసకానం కార్యార్థం ఉపాసకుల యొక్క కార్యసిద్ధి కోసం ఏమిటి కార్యము అంటే ముఖ్య ఫలం ఏది ఉపాసకులకు కావాల్సినటువంటిది మోక్షం ఆ మోక్షం కావాలంటే మోక్షానికి సాక్షాత్ సాధనం ఏది కైవల్యం వృత్య జ్ఞానాన్న ముక్తి అని చెప్పిన ప్రకారంగా జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది మరి ఆ జ్ఞానం కలగాలంటే విచారం చేయాలి శ్రవణం మననం నిధి ధ్యాసనం చేయాలి మరి విచారం చేయాలి అంటే సాధన చతుష్ట సంపత్తి కావాలి సాధనాలు ప్రాప్తం కావాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి ఈశ్వరానుగ్రహం కావాలంటే ఈశ్వరోపాసన చేయాలి ఈ విధంగా ముముక్షు యొక్క కార్యార్థము అంటే క్రమక్రమంగా అతడు ముక్తి దశకు చేరుకోవాలి ఉద్దేశంతో ఈ ముముక్షు యొక్క చిత్తము విక్షిప్తమై ఉన్నందువలన ఆ విక్షిప్త చిత్తము పోయి చిత్త ఏకాగ్రత ప్రాప్తం కావాలి అది ఎలా అవుతుంది అని అంటే ఈశ్వర ఉపాసన చేత అవుతుంది చిత్త ఏకాగ్రత నిష్కామ కర్మ చేసినట్లయితే అంతఃకరణము శుద్ధపడుతుంది అంతఃకరణలో ఉన్నటువంటి పాప పంకము అది నివృత్తం అవుతుంది ఇక ఉపాసన చేత చిత్త ఏకాగ్రత కలుగుతుంది అప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సాధనాలు పట్టుబడి ముందు సాధన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ముముక్షు అందుకని ఉపాసకుల యొక్క కార్యార్థము బ్రహ్మను రూపకల్పన నిర్గుణము నిరాకారము అశరీరీ నిరవయవము అద్వితీయము అయినటువంటి బ్రహ్మమునందు రూపకల్పన చేయబడింది చతుర్భుజాది ఆకారం చేత అట్ల అట్ల అనేకమైనటువంటి రూపకల్పన చేసి ఉపాసకుల యొక్క కార్యార్థము అనేక దేవతలను కల్పన చేయడం జరిగింది ఎందుకు ఉపాసకుల యొక్క కార్యార్థం అంటే వాళ్ళు క్రమేణ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత ద్వారా క్రమేణ మోక్షాన్ని పొందాలనే ఉద్దేశంతో నిర్గుణము నిరాకారమైనటువంటి బ్రహ్మ రూపకల్పన చేసి ఉపాసన చెప్పబడింది కానీ ఇది కల్పితము ఇది వాస్తవం కాదు అందువల్ల ఆ శుద్ధ చైతన్యం నందు ఉపాస ఉపాసక భావం కూడా లేదు ఏతేన దీనిచేత కారణాధీనత్వ రూప కార్యత్వం ప్రకాశ అధీనత్వ రూప ప్రకాశత్వం అధిష్టాన అధీనత్వ రూప ఆధేయత్వం చది ఏతివిధ పారతంత్ర్యం మమ సిద్ధ్యూ సూచ్యత కాబట్టి ఎప్పుడైతే ప్రత్యేక అభిన్న పరమాత్మ అనేది అద్వితీయమై ఏకమై నా స్వరూపమై ఉన్నదో ఆ ఒకే ఒక పరమాత్మయందు ద్వైత నిబంధనమైనటువంటి అంటే ద్వైతము నిమిత్తము చేత కలిగేటువంటి భేదము మరియు దానిచేత కలిగేటువంటి పారతంత్ర్యము కూడా నాయందు లేదు ఈ మూడు చోట్ల ఉంటుంది కారణం లేకుండా కార్యం ఉండడానికి వీళ్ళ మృతికా లేకుండా ఘటం ఉండదు తంతువులు లేకుండా పటం ఉండదు అంటే కారణం ఉంటేనే కారణాన్ని ఆశ్రయించుకొని కార్యం ఉంటుంది కారణం లేకపోతే కార్యం ఉండదు అందుకని కారణాధీనం కార్యం ఉంటుంది అంతే కార్యం పరతంత్రం ఉన్నది తంత్రం అంటే ఆధీనం కారణం యొక్క ఆధీనంలో కార్యం ఉంటుంది కాబట్టి కార్యం పరతంత్రం ఉంటుంది అట్లే ప్రకాశ్య వస్తువు దృశ్య వస్తువు అది దృక్కును ఆశ్రయించుకొని ఉంటుంది ప్రకాశమును ఆశ్రయించుకొని ఉంటుంది ప్రకాశం ఉంటే ప్రకాశం తెలియబడుతుంది ప్రకాశం లేకపోతే ప్రకాశ్యం అంటే దృశ్య వస్తువు తెలియబడే వస్తువు సిద్ధించదు ఒక దృశ్య వస్తువు ఒక ప్రకాశ వస్తువు ఉంది అని సిద్ధించాలంటే ప్రకాశకుడు కూడా ఉండాలి కదా అంటే ప్రకాశక అధీనంలో ప్రకాశము ఉంటుంది కాబట్టి ప్రకాశము పరతంత్రం అట్లే అధిష్టానమును ఆశ్రయించుకొని ఆధేయం ఉంటుంది ఆధారం లేకపోతే ఆధేయం ఉండదు అధిష్టానం లేకపోతే అధ్యస్థం ఉండదు అధిష్టానమును ఆశ్రయించుకొని ఉండేటువంటి ఆధేయము పరితంత్రం ఉంటుంది ఎందుకు అధిష్టానం ఆధారం లేకుండా ఆధేయం ఉండజాలది కదా అందుకని కార్యకారణ రూప ప్రకాశక ప్రకాశ రూప మరియు ఆధార ఆధేయ రూప పరతంత్రము నాయందు లేదు ఎందుకు ద్వైతంలోనే ఈ పరతంత్రత ఉంటుంది అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఏకమేవ అద్వితీయం నేహ నానాశ్లిఖించను అని చెప్పిన ప్రకారంగా ఆ ప్రత్యేక అభిన్న పరమాత్మ ఒకటే ఒకటి ఉన్నది దానికంటే రెండవ వస్తువు లేదు అలాంటప్పుడు ఈ పారతంత్ర్యం కూడా నాయందు లేదు తస్మాత్ చిన్మాత్ర ప్రత్యక రూప మమ మంగళమేవ శ శుద్ధ బ్రహ్మ విశేకం మంగళం భవతి అందుకని చిత్రూపమైనటువంటి ప్రత్యక రూపమైనటువంటి పరబ్రహ్మం చేత నా యొక్క మంగళం చేత శుద్ధ బ్రహ్మ విషేక మంగళం కూడా సిద్ధిస్తుంది అని ఈ నాలుగవ దోహ ద్వారా చెప్పినాడు సో అధిష్టాన రూప శుద్ధ బ్రహ్మ మై ఆపే ఆపు అధిష్టానమైనటువంటి శుద్ధ బ్రహ్మము నేనయ్యే ఉన్నాను కాబట్టి ఆపే ఆపు కహనే కరీ అంశీ భావ వికార వికారి భావో ఉపాసక ఉపాస్య భావో ఆదికి కోయి రీతిసే మేరా అవురు బ్రహ్మకాహి ఏ సూచన కియా ఈ విధంగా సూచన చేయడం అయింది అవురు భేదికి అభావితే కార్యతారూపో వారు ఆధేయతారూపుజే తీని ప్రకారికి పరతంత్రతహే తినితే మై రహితుము భేదము కానీ సంబంధము కానీ అభావము కానీ సాదృశ్యము కానీ రెండు వస్తువులలో ఉంటుంది ఒకటి అనుయోగి ఒకటి ప్రతియోగి రెండు వస్తువులు ఉంటేనే ఇవన్నీ చెప్తాం ఘటము పటము అని రెండు వస్తువులు ఉంటే ఘట పటో నా పట ఘటో నా పటము ఘటము కాదు ఘటము పటము కాదు అని ఈ విధంగా భేదం చెప్పడానికి వస్తుంది ఎందుకు ఘటము పటము అనేటువంటి రెండు వస్తువులు ఉన్నందువలన రెండింటి అందు భేదం కూడా ఉంటుంది కానీ ఉన్నది అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువే మత్త పరతరం నాణ్య కించదస్తి ధనం జయ నేహ నానాస్తి కించ భేదము ఎవరికి చెప్తావు రెండు వస్తువులు ఉంటే కదా భేదం చెప్పడానికి వస్తుంది మరి రెండో వస్తువే లేకపోతే భేదం చెప్పడానికి రాదు అందుకని భేదం యొక్క అభావం ఉన్నందువలన కార్యకారణ భావం ప్రకాశక ప్రకాశ భావం మరియు ఆధార ఆదేయభావం కానీ సిద్ధించదు ఈ మూడు విధాలైనటువంటి పారతంత్ర్యము నాయందు లేదు ఏబి సూచనకియా మేరా ప్రత్యేగాత్మక మంగళహి శుద్ధ బ్రహ్మక మంగళ హై అందుకని ప్రత్యేకాత్మ అయినటువంటి నా యొక్క మంగళమే శుద్ధ బ్రహ్మం యొక్క మంగళమైంది అందువల్ల శుద్ధ బ్రహ్మమునకు పృతగ్గా మంగళాతరణం చేయాల్సినటువంటి అవసరము లేదు అని ఈ విధంగా సమాధానం చెప్పాం ఇప్పుడు మరొక శంక చేయబడుతుంది తుమారే పరమ గురు దాదూజీకే సంప్రదాయకే ఇష్టదేవు శ్రీరామజీ కాతో నమస్కార రూపం మంగళకరణ చాయ్యే స్వామీజీ ఒక శంకాకారుడు సాధు నిశ్చల్దాస్ స్వామీజీ అని అడుగుతున్నాడు గ్రంథకర్తను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఏమని అనంటే మీ గురు పరంపర ఏదైతే దాదు పంథ్ అనేటువంటి సంప్రదాయం ఉన్నదో ఆ సంప్రదాయానికి ఇష్ట దైవము శ్రీరామచంద్రుడు అందువల్ల ఆ శ్రీరామునికి నమస్కారాత్మకమైనటువంటి మంగళం చేయాలి కానీ నువ్వు నీ యొక్క మంగళం చేసుకుంటున్నావేమి అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు యాకే సమాధానక దోహ ఈ శంకకు సమాధాన రూపమైనటువంటి దోహ ఐదవ దోహ చెప్తూ ఉన్నాడు బోధచాహిజాకో సుకృతి भजतरा मिष सो मेरो है आत्मा करू प्रणाम अया सुकृत अंत पुण्यात्मेंटू आ रामचंद्रुन ऐसी का बोध कावाल कोत का निष्काम रामचंद्रु भिस्टर ఎవరైతే పుణ్యాత్మలు నిష్కామం చేత రామచంద్రుని బోధ కోసం రామచంద్రుణ్ణి భజిస్తారో ఆరాధిస్తారో అర్చన చేస్తారో ఆ శ్రీరామచంద్రుడు ఎవరో కాదు సో మేరో హే ఆత్మ అతడు నా యొక్క ఆత్మ ఉన్నాడు ఆత్మ హే స్వరూపం ఆ శ్రీరాముడు ఎవరో కాదు నా యొక్క ఆత్మ అంటే నా స్వరూపమే అలాంటప్పుడు నా యొక్క మంగళం చేస్తే రామచంద్రుని యొక్క మంగళం కూడా అయినట్లే కదా అందువల్ల కాకు కరు ప్రాణామం మరి నేను ఎవరికి ప్రాణామం చేయాలి నాకంటే భిన్నంగా నమస్కారానికి యోగ్యమైనటువంటి వారు ఎవరూ లేనందువలన నేను ఎవరికి నమస్కారం చేయాలి అంటారు టీక చూడండి జిస్ రామ్జీ కో బోధికి చాహనా కరికే సుకృతి నిష్కాం భజ హో రామ్జీ మేరో ఆత్మ అనగా స్వరూప హే ఏ రామచంద్రుని యొక్క బోధను కోరి అంతే ఇక్కడ అథవాన్ అంటూ మళ్ళీ చెప్తున్నాడు గ్రంథకర్త ఇప్పుడు ఈ మొదటి పేరాలో సగుణ బ్రహ్మం యొక్క విచారణ జరుగుతుంది అంటే సగుణమైనటువంటి రామకృష్ణాది అవతారాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క మంగళం చెయ్యాలంటే వారు కూడా నాకంటే భిన్నులు కారు కదా రాముడు కూడా నాకంటే భిన్నుడు కాదు కృష్ణుడు నాకంటే భిన్నుడు కాదు ఇంతకు పూర్వమే చెప్పుకున్నాం కదా అబ్ది అపార స్వరూపము లహరి విష్ణు రాముడు కూడా నాయందు ఒక అలలాగా కల్పితమే ఆ కల్పితమైనటువంటి రాముని స్వరూపము కూడా అధిష్టానమైనటువంటి నాకంటే భిన్నము లేదు నాకంటే భిన్నుడు కాదు ఎందుకంటే శుద్ధ బ్రహ్మమే అనేక రూపాలను ధారణ చేసుకున్నది విష్ణువాద్యుత్తమ దేహేశు ప్రవిష్టో దేవతా భవేత్ మర్చాధ్యతమదేహు స్థితో భవతి మర్తాం అని అంటూ శ్రీ విద్యారాయణ గురుదేవులు నాటక దీపంలో రెండవ శ్లోకంలో చెప్పారు ఆ పరమాత్మయే విష్ణువాది ఉత్తమ దేహేశు ప్రవిష్ట దేవత భవే విష్ణువాది ఉత్తమ దేహాల్లో ప్రవేశించి ఆ పరమాత్మయే అతడు దేవతారూపంలో భజింపబడుతున్నాడు ఉపాసింపబడుతున్నాడు ఆ పరమాత్మయే మర్త్యాది అదమ దేహేశు స్థిత మర్త్యతాం అభవత్ ఆ పరమాత్మయే మర్త్యం అంటే మనుష్యుడు మొదలైనటువంటి మనుష్యుడు అంటే ఉపలక్షణంగా పశు పక్షి క్రిమి కీటక మొదలైనటువంటి శరీరాల్లో ప్రవేశించి అతడు పూజకుడైనాడు ఉపాసక ఉపాసభావము ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఉపాసకుల యొక్క కార్యార్థం అయ్యి ఈ విధంగా ఉపాస ఉపాసక భావము కల్పించబడింది అంటే ఇదంతా కల్పితం వాస్తవం కాదు ఆ భాష ఏవచా అని అంటూ బ్రహ్మసూత్రం చెప్తుంది ఏ విధంగా అనేక ఘటఘట జలాల్లో సూర్యుని యొక్క ప్రతిబింబము మనకు ప్రతీతి అవుతుందో ఆ సూర్యుని అనేక భేదాలు ప్రతీతమవుతాయో ఇవన్నీ కల్పితములు ఉన్నాయి ఎందుకు ఉపాధులు భిన్న భిన్నంగా ఉండడం వలన ప్రతిబింబాలు భిన్న భిన్నంగా కనపడుతున్నాయి ఉపాధులు తొలగిస్తే ఒకటే సూర్యుడు బింబరూప సూర్యుడు మరి ఇవన్నీ ఏమైనా ప్రతిబింబాలన్నీ బింబంతో ఐక్యమైపోయినాయి అట్లా మన స్వరూప అజ్ఞానం ప్రత్యేక భిన్న పరమాత్మ యొక్క అజ్ఞానము చేత ఈ దేవతాది భేద కల్పన చేయడం జరిగింది కానీ వాస్తవంగా అధిష్టాన జ్ఞానమైతే ఒకే ఒక దేవుడు ఏకో దేవ సర్వ గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ ఒకే ఒక పరమాత్మ ఉన్నది రెండో వస్తువు లేదు ఆ పరమాత్మనే సర్వత్ర వ్యాపించి సర్వస్వరూపమై ఉన్నది కల్పితమైనటువంటి సమస్త స్థిర చరాత్మకమైనటువంటి సకల చతనాచేతనాత్మకమైనటువంటి వస్తువులలో అనుసూతమయ్యి వాటి యొక్క స్వరూపమే అయి ఉన్నది అవి ఆ పరమాత్మ కంటే భిన్నములు కావు అందువల్ల ఈ రాముడు కూడా నా ఎందుకు కల్పితమే కాబట్టి ఆ రాముడు కూడా నా యొక్క స్వరూపమే కృష్ణుడు కూడా నా యొక్క స్వరూపమే అని ఈ విధంగా సగుణ బ్రహ్మమును తన చేత అభిన్నంగా చెప్పి దాదు దయాలజీకే సంప్రదాయమే రాముజీకు నిర్గుణ బ్రహ్మరూపు హోనేతే అయ్యా నీవు శంక ఎలా చేసావు సగుణ బ్రహ్మవును పురస్కరించుకొని శంక చేసావు కానీ దాదూ దయాలనేటువంటి దాదూ పంతు లోపల ఈ సంప్రదాయం లోపల రాముణ్ణి ఇష్టదేవంగా ఆరాధిస్తారు కానీ ఆ రాముడే నిర్గుణ బ్రహ్మరూపుడు అని భావన చేసి ఆరాధిస్తాడు అందుకని ఆ నిర్గుణ బ్రహ్మమైనటువంటి ఆ రాముడు నాకంటే భిన్నుడు కాదు కాబట్టి యాతేమై కిసుకు ప్రణామం కరు అందుకని నేను ఎవరికి నమస్కారం చేయాలి మేరేసే భిన్న ఆవురు వస్తువుకి అభావుతే నాకంటే భిన్నంగా రెండో వస్తువే లేదన్నప్పుడు కిసికు బి ప్రణామం నెహీకరు ఎవరికి కూడా నమస్కారం నేను చెయ్యను అని ఈ విధంగా ఏ భావే అథవా అని అంటూ ప్రకారాంతరం చేత చెప్తున్నాడు అంటే పైన సగుణ బ్రహ్మ విషయ శంక కలిగితే దానికి సమాధానం చెప్పాడు ఇప్పుడు నిర్గుణ బ్రహ్మమే రాముడు ఆ విధంగానైనా కానీ నమస్కారం చేయడానికి అవకాశం లేదంటాడు జిస్ పరబ్రహ్మకే బోధికి చాహనాకరి సుకృతి పురుషు రామ్జీకు నిష్కాము భజ హై ఏ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ బోధ కావడానికి ఈ పుణ్యాత్మలైనటువంటి పురుషులు ఆ రాముణ్ణి నిష్కామంగా భజిస్తూ ఉంటారో సో పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ రూప రాముడు మేరో ఆత్మ అంటే స్వరూపే నా యొక్క స్వరూపమే ఉన్నాడు ఆత్మ హీ నామ స్వరూపం ఆత్మ అంటే ఎవరో కాదు నా స్వరూపమే సోయి రామ్జీహయ్ కాబట్టి ఆ రాముడే నా యొక్క స్వరూపం కాబట్టి నేనే రాము అని ఆ నిర్గుణ బ్రహ్మ ఎవరో కాదు అతడే రాముడు అతడు నేనే నాకంటే భిన్నుడు కాదు యాతే సర్వికి అధిష్టానమై కిష్కు ప్రణామం కరు సర్వాధిష్టానమైనటువంటి నేను ఎవరికి ప్రణామం చేయాలి నాకంటే భిన్నంగా ఎవరున్నారని మేరైతే భిన్న అవరు కో వస్తువు హైహీనయి నాకంటే భిన్నంగా రెండో వస్తువు లేనే లేదు జాకోమై ప్రణామంకరు ఎవరికైతే నేను నమస్కారం చేయాలనో అతడు ఎవడు లేనేలేడు నాకంటే భిన్నంగా ఇహ బావోహ్ అయితే ఆ రాముడే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమే నేను అని చెప్పడానికి ప్రమాణమేమిటి అనంటే రమంతే యోగి నోనంతే నిత్యానందే చిత్మని ఇది రామపదే నాసౌ పరం బ్రహ్మాభిధీయతే చూసారా ఎవరైతే నిత్య ఆనందరూపమైనటువంటి చిదాత్మైనటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో ఆ పరబ్రహ్మమునందు ఏ యోగులైతే రమిస్తూ ఉంటారో ఆ పరబ్రహ్మము ఎవరో కాదు నేనే రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం రామయేవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మ తారకం విధంగా రామ పూర్వతాపం యొక్క పనిషత్తు రామరహస్యోపనిషత్తు మరి అట్లే ముక్తికోపనిషత్తు రామత్వం పరమాత్మాసి సచ్చిదానంద విగ్రహ ఈ విధంగా అనేక ఉపనిషత్తులు కూడా ఆ శ్రీరాముడు ఎవరో కాదు పరబ్రహ్మమే అని చెప్తూ మరి ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ రాముడు ఎవరో కాదు నా యొక్క స్వరూపమేనంటూ తమసారి మహావాక్యాలు చెప్తూనే ఉన్నాయి కాబట్టి నాకంటే శుద్ధ బ్రహ్మం వేరే కాదు आ राम ना वेरे काश्वर नेरे आष्णुवादी देवत वेरेबी नाकंटे वेरे रेडो वस्तुएं नेवरी नमस्कार से काणामेवरी नमस्कार सेधानी इतो श्री विचार सागर के मंगल के पंचदोहे టీకా సంపూర్ణ ఈ విధంగా శ్రీ విచారసాగరం యొక్క మంగళాచరణాత్మకమైనటువంటి ఈ ఐదు దోహల యొక్క వ్యాఖ్యానము ఇంతటితో ఉపసంహరింపబడింది ఇప్పుడు శ్రీ విచారసాగరము గ్రంథము ప్రారంభమవుతుంది ఇంత కనుక మంగళాచరణ చేశాము ఇప్పుడు గ్రంథము ప్రారంభింపబడుతుంది ఆ విషయము మనము तेलुक हरि ओं तत्सद ओं सहना सह नौ भुन सह वीर करवा वह तेजस्वी तमस्तु मिषा ం శాతి శాంతి శాంతి